తొంభై ఏడు రాతినే చెట్టు రసహీనమైనట్లు కఠిన చిత్తముండుకారులకు అచల బోధ తగదు ఆర్యులు చెప్పరు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో అణువణువునా వ్యాపించి శరీరాంతర్గత పనులకు కారణశక్తి అయ్యున్న ఓ ఆత్మ వినుము రాతినే వర్షపు నీరింకదు తేమ ఉండదు అటువంటి నేలలో విత్తనము వేసినా అది మొలకెత్తదు ఒకవేళ మొలకెత్తినా దానికి తేమ దొరకక బలహీనమై చివరకు ఎండిపోవును మొదటిదైన భక్తిభావము లేని కఠినాత్ములకు ఎప్పుడూ విమర్శనాదృష్టితో చూచు అవిశ్వాసులకు పరమాత్మ బోధ వంటబట్టదు అటువంటి వారికి దైవజ్ఞానము చెప్పినా దానిని అర్థము చేసుకోక విపరీతార్థభావముతో చూచుకొనుచూ చెప్పెడివారినే హేళనగా మాట్లాడజొచ్చుదురు అందువలన గురువులైన వారు అటువంటి రాతి నేలతో సమానమైన మూర్ఖులకు నిర్వికారమైన అచేల బోధ చెప్పరు